కాబట్టి ఈ వేదాంత శాస్త్రం అనేది అది శంకరాచార్యులు వచ్చి భాష్యాలు రాయటం ఆయన భాష్యాలు ఎవరి కోసం రాశారు సంసారీ అయిన సంసార మనసు నుంచి విముక్తి కొనకు రాశారు మరి మీరేమంటున్నారు సంసారీ అయిన జీవుడు అని కూడా రెండు వేడు ఉన్న ఒక్క మరి భాష్యాలు ఎవరి కోసం జీవుడే లేకపోతే ఎవరికి వస్తాయి కాబట్టి శాస్త్రమే వేస్ట్ ఇలా ఉన్నారు అందువైపు వాళ్ళు చెప్పే మాట్లాడి వాళ్ళకి చెప్పే మాటలు వాళ్ళు వాళ్ళు చెప్పే సిద్ధాంతానికి వాళ్ళ మాటలే విరుద్ధంగా ఉన్నాయి చూడండి ఎంత అవకతవక చెప్తున్నారు అని వాళ్ళు టీవీలో వచ్చి చెప్తారు ఆ పరపక్షణ ఇంటి పట్టుకొచ్చారా ఇది క్షేత్రజ్ఞ భాషలో వచ్చింది అంతకుముందు మళ్ళీ వచ్చింది కాబట్టి మేము దాని ఫోన్ వరంగర్లు ఏమంటున్నారంటే అవిద్యార్పితులు క్షిత్వ భ్రమ పోహా తత్వా ఇక్కడ దుఃఖాన్ని పోగొట్టడం కోసం కాదు వేదాంత శాస్త్రం ఆత్మ ఎందు ఉండే దుఃఖాన్ని తీసేయడం కోసం కాదైతే ఆత్మ ఎందుకు దుఃఖము వల్ల వల్ల భ్రమ అయితే కదా ధ్యాన్ని పోగొట్టడాయితే వచ్చింది ఈ భ్రమ ఎక్కడి నుంచి వచ్చింది అజ్ఞానం నుంచి వచ్చింది అజ్ఞానం ఉన్న వీడికి ఈ అజ్ఞానం చేతను నేను దుఃఖిని అని వీడు భ్రమ పడుతున్నాడు ఆ భ్రమను పోగొడితే సరిపడుతుంది వాడు దుఃఖం కాదు వాడికి వాడి ఎందు లేని అసంసారత్వాన్ని వాడికి కోసం శాస్త్రం కాదు వారి ఎందుకు లేని దుఃఖిత్వాన్ని భ్రమను పోగొట్టడం కోసం శాస్త్రం వచ్చింది కాబట్టి మోక్షం అనేది విముక్త్య విముఖ్యే ఎవడు విముక్తుడో వాడే విముక్తిని పొందించారు మోక్షం అనేది అజ్ఞానం చేసి కల్పితమైన బంధాన్ని పోగొట్టేస్తే తప్ప ఉన్న బంధాన్ని పోగొట్టి లేని మోక్షాన్ని తీసుకొచ్చి ఇచ్చేది కాదు బంధము అజ్ఞానం మోక్షము బంధం కల్పితం కాబట్టి కూడా కల్పితం ఎందుకంటే బోధపట్ చేయాలంటారు న బంధో న మోక్ష నుక్తిని నచ్చ సాధక పరమాత్మ పరమార్థ సత్యం చెప్తాడు కానీ మీకు సాధకుడు అనేవాడు ఎవడూ లేదు మరి బ్రహ్మ మోక్షం అనేది ఎప్పుడూ లేదు మోక్షం కాబట్టి ఆ జ్ఞాన భ్రమను పోగొట్టడానికే శంకరుడు భాష్యాలు దిగారు ఉపరిషి కాబట్టి శంకరుడు నేను సంసారణి దిక్షిని అనే భ్రమలో ఉన్నవాడికి నేను ఎదివాడా నువ్వు ఎదివాడవు కా పులో వాళ్ళందరూ చెప్పినటువంటి విచ్చుచికబుడిని నువ్వు ఏమైనా కండిషన్ లో పరిగెడుస్తున్నావు నీ స్వరూపంలో నీ స్వరూపంలో దుఃఖం అనేది లేదు నువ్వు జీవుడనని భ్రమపడుతున్నావు నీవు జీవుడము కాదు నువ్వు సాక్షాత్తు ఈశ్వర స్వరూపుడు నీకు ఈశ్వరుణ్ణి ఆరాధించాలనే కోరికల్లిగా కలిగింది ఎందుకు కలిగిందో తెలుసిన ఆ ఈశ్వరత్వము స్వతహాగా నీ స్వరూపం కనుకనే నీకు అటువంటి కోరిక కలిగింది తర్వాత నీకు సుఖాన్ని పొందాలనే కోరిక కలిగింది కదా ఆ కోరిక ఎందుకు వచ్చిందో తెలుసిన నీ స్వరూపం స్వతహాగా సుఖము కను సుఖము కనుకనే నీకు ఆ కోరిక కలిగింది నీకు దుఃఖాన్ని దూరం పెట్టాలనే కోరిక కలిగింది కదా ఆ కోరిక ఎందుకు కలిగిందంటే దుఃఖం స్వరూపంలో లేదు కాబట్టి ఆ కోరిక దుఃఖం స్వరూపంలో ఉంటే దాన్ని పోగొట్టుకోవాలనే కోరికే పుట్టదు అసలు కాబట్టి ఇక్కడ దుఃఖాన్ని పోగొట్టుకోవడము అంటే దుఃఖంతో నాకు సంబంధం లేదని తెలియటాయితీ ఇన్వెస్టిగేట్ చేస్తే దుఃఖం పోతుంది ఎవరైనా పోయేదనుకోండి అంటే ఏమిటి పుట్టుకంటే ఏమిటి చావంటే ఏమిటి అసలు మనసులో ఎదుగుపచ్చిపోతారు అని ఇలాంటి రెండు మూడు ప్రశ్నలు మీరు ఇన్వెస్టిగేట్ చేశారనుకోండి ఏమంటుంది వీళ్ళు ఎవరైనా పోయినా కూడా భగవద్గీత శ్లోకాలు చదివిస్తారు అవేత ఆ శ్లోకాలు చదివించడం కాదు ఎవడైనా మహాపురుషున్నాయి ఆ భగవద్గీతలో సాంఛ్య లోపం గురించి ఒక పురుషు ప్రసంగం చెప్పండి అని ఆయన చేత చెప్పించుకుని విన్నారు వీళ్ళేమో వైపు నుంచి ఏడుస్తూ వీళ్ళు ఎవరైనా పోయారనుకోండి రెండు పనులు నడుస్తూ ఉంటాయి మూడు పనులు నడుస్తాయి వాళ్ళు అందరూ పోగొడతారు వీళ్ళు ఎవరైనా పోతే అందరూ పోగపడ్డారు మీకు వెళ్ళిళ్ళకి అందరూ పోగపడుతూ ఉన్నాం ఎవరైనా పోతే అందరూ అవుతాం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వచ్చే వచ్చాక చేయాలి అక్కడ పడు ఉండడం చేస్తారు దీంట్లో ఓ చిన్న గ్రూప్ ఏడుస్తూ ఉంటారు ఏడవడం కోసం చిన్న గ్రూప్ భాగం చేసి వారు ఏడుస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటారు అప్పుడు అంతా ఏడవ అదైనా పరామర్శ చేయడానికి వస్తే ఎడుపులు పెడతారు అలాగే ఒక చిన్న బెటాలియన్ లాగా వాళ్ళు పెట్టుకుంటారు ఇంకో గ్రూపు కిచెన్ లో కాఫీలు టీలు టిఫిన్ సేవా గ్రూప్ కిచెన్ లో వీళ్ళు ఏం చేస్తారంటే వంట బ్రాహ్మణులు వాడికి సపోర్ట్ గా ఇద్దరు మనుషులు పప్పుసు అన్ని ఇస్తూ ఉంటారు ఫోటో వీళ్ళు ఆ గ్రూప్ వేరే ఉంది మిగతా వాళ్ళు దిస్ ఈజ్ ఇది వ్యవసాయం ఇలా ఉండకపోతే ఆ ఏడుకి గ్రూపు ఎడవడం మానేసి ఆ భోజనం గ్రూపు వాళ్ళ సేవ వాళ్ళు చేస్తూ అది ఉండాలి అదనంటే ఈ కబుర్లు జరుపుకునే వాళ్ళు ఈ ఏడుపు గ్రూపు వీళ్ళందరూ కలిసి అక్కడికే ఎవన్నో పండితుల్ని పిలిపించి ఆయనకు దక్షిణిచ్చి మేము ఎన్నో నీకు ఏమీ చెప్పలేని వాడు ఎవరో దొరుకుతారు దక్షిణ మీద ప్రీతి లేని నీకు దానివల్ల వీళ్ళందరూ కలిసి ఎవరో మహాత్ముడి దగ్గరికి వెళ్ళి ఆయన ఎప్పుడో ఉంటాడు ఆ మహాత్ముడు వెతికి కొట్టుకోండి అయినా మాకు భగవద్గీత నాలుగు శ్లోకాలు దయచేసి అక్కడ మీరు ఎప్పుడు చెప్తే అక్కడ వస్తూ ఉన్నారు ఎందుకంటే అక్కడ పడి కూర్చొని తప్పు చెప్పింది ఇక్కడికి వచ్చే అని ఎవరికైనా ఆశ్రయిస్తే ఆయనకి కరోనా కలిగితే వీళ్ళకి ఉద్ఘటింపబడతారు అలాగే వాళ్ళ కానీ కూర్చో కూర్చొని కర్మ చేసేవాడు ఏమో కర్మ చేస్తూ ఉంటాడో తప్పలేనో ఇక్కడ దాడిలో పోయి ప్రయత్నిస్తారు వీళ్ళు కొంచెం సేపు ఎక్కడ ముఖం పెట్టుకుని ఆ గారిలో పోయిస్తారు కాబట్టి ముఖాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి సరే వీళ్ళు పోయారు ఈ సందర్భంలో ఈ నాలుగు రోజులు ఈ పోయిన ఈ మనం అందరం ఒక సమావేశం అయ్యాం కనుక ఈ సమయంలో కుట్టుక చావు మనకి యొక్క జీవితం యొక్క స్వరూప స్వభావం లేటిది ఆత్మీయంగా నేని అని ఈ విషయంలో ఒక జ్ఞాని మహాత్ముల వద్ద మనం తెలుసుకుంటాము ఈ సందర్భాన్ని అలా వినియోగించుకుందాం కానీ దానికోసం భగవద్గీత పుస్తకం పసుకున్నాము అనే ఏడవాది కానీ అంతే తప్ప మైదని పాచని మడని ఇలాంటి పిచ్చిచ్చి రావట్లాంటి అజ్ఞాన ప్రవాహంలో పోతూ ఉంటారు అంధే నియమాధ వీళ్ళందరికీ మళ్ళీ మార్గదర్శనం చేసే అంధులుగానే ఉంటారు ఇది ఇదంతా కూడా మరి అధేమైనా ఈ అనాయశాంధ కానీ అసోపనిషద్ వాక్యం అది పూర్తిగా ఎవంత వరకు మీకు అర్థమైందా అన్నది నాకు సందేహం అది చాలా గొప్ప ఉపనిషద్ వాక్యాలు చాలా గొప్పగా ఉంటాయి అది అంధచంతనం చాలా పెద్ద కవరవుతుంది దాంట్లో చాలా విశేషం కాబట్టి ఆత్మస్వరూపము లేదు దుఃఖము దుఃఖం లేకపోతే దుఃఖ నివృత్తి కొరకు శాస్త్రం ఆరంభించడం వేస్ట్ కదా అని పౌరకృష్ణ నీకు స్వతహాగా రోగం లేదురా అంటే అయితే ఇటు మరి హాస్పిటల్స్ అనేందుకు వచ్చిన క్షణం లేదు కదా అలా లేదా కృష్ణ స్వతహాగా నీకు రోగం లేదు మనకైతే ఇది హాస్పిటల్స్ ఉండేందుకు హాస్పిటల్స్ ఉండేందుకు లేని రోగం తెచ్చుకుంటే దాన్ని తీసేయటం కోసం మీకు తెలుసు అసలు డైబెటీస్ అనే వ్యాధి కొన్ని సొసైటీస్ లో ఉండదు కొన్ని కొన్ని కమ్యూనిటీస్ లో కొన్ని సొసైటీస్ లో డైబిటీస్ అనే యాభ ఉండదు ఉదాహరణకి పాశ్చాత్యులు యూరోపియన్స్ అమెరికా వెళ్ళక ముందు అక్కడ ఉండేటువంటి లోకల్ రెడ్డి రెడ్ అక్కడ ఉండే లోకల్ సొన్ కేసు లేవు అని చాలా మందికి మెసేజ్ పోయే కొన్ని పెట్టుకున్నారు వాళ్ళకి మర్టీస్ డైబ్యూటీస్ వాళ్ళకి లేదు డైబిటీస్ వీళ్ళు పట్టికేలా వీళ్ళు అంటగట్టారు వీళ్ళకు ఉండే వీళ్ళు ఖాళీగా కూర్చుని తింటూ ఉంటారు కదా పని అది చేసి మెషిన్స్ చేస్తూ ఉంటాయి పని వీళ్ళేమో కుర్చీలో ఏదో తింటూ తాగుతూ ఉంటారు మన డయాబెటీస్ వస్తుంది మనుష్య దేహము ఖాళీగా కూర్చుని ఉండడానికి ఉద్దేశించింది కాదు కాబట్టి వీళ్ళు డయాబెటీస్ పట్టుకెళ్ళి లోకల్ పీపుల్ అందరికి డయాబెటీస్ వీళ్ళు అంటకట్టారు వాళ్ళకి డయాబెటీస్ ఉంది కాబట్టి వ్యాధులు లేని వ్యాధుల్ని వీళ్ళు అజ్ఞానం చేత తెచ్చుకున్నప్పుడు వాటిని నివారణ చేయడం కోసం హాస్పిటల్స్ వచ్చాయి అంతేకాని మీ స్వరూపంలో లేని ఆరోగ్యాన్ని మీకు ఇవ్వడం కోసం రాలేదు స్వరూపమే ఆరోగ్యం అలాగే మీ స్వరూపమే ఆనందం దుఃఖం కాదు స్వరూపం మరుగునపడి లేని దుఃఖాన్ని నెక్స్ట్ మీద మీరు మెసి అప్పుడు ఆ జ్ఞానాన్ని తత్కల్పతమైన ఈ దుఃఖిత్వ భ్రమను నివారణ చేయటం కోసం శాస్త్రం వచ్చింది కాబట్టి శాస్త్రము అది పాజిటివ్ కాదు నెగిటివ్ దుఃఖాన్ని నివారించేదే కల్పితమైన దుఃఖాన్ని నివారించేదే లేని సుఖాన్ని కొత్తగా ఇచ్చేది కాదు మీకు ఎవరూ లేని సుఖాన్ని కొత్తగా ఎవరూ ఇవ్వలేరు మీరు స్వర్గానికి కూడా ఈ హృదయంలో ఉండే ఆనందమే నేను అక్కడ సుఖానుభవం రూపంగా పైకి రావాల్సి ఉంటుంది శ్రద్ధని బయటి కాదు శబ్దము కూడా ఆత్మని ప్రపంచ సంఖ్యా పూర్ణ ధన అపోహమతి ఇది ఈ ప్రశ్నార్థం మీకు తెలుసు అయినా ఇంకొకసారి మరి అక్కడ ఉన్న పదానికి తగ్గట్టుగా సమాసానికి తగ్గట్టుగా మీరు వివరిస్తే చూడండి దశమత్వమసి వాడు పది మంది అలా నాయకులు లెక్క పెడతాడు తొమ్మిది వస్తారు లెక్కకి పదో వాడు లేడు ఏమండి ఈ పదోవాడు పోయాడు ఇప్పుడు పది అనే సంఖ్య రావాలి పది రావాలి ప్రకృత సంఖ్య అంటే పది ఇప్పుడు ప్రకృత సంఖ్య తగ్గిరిగా అది పూరి పూర్ణం అవ్వట్లేదు పూర్తింపబట్టుకోటలేదు వాడు ఎన్నిసార్లు లెక్క పెట్టినా తొమ్మిదే వస్తుంది పూర్ణం అవ్వట్లేదు పది అనే మాట రావట్లేదు ప్రకృత కాబట్టి ఇప్పుడు ఏమిటి కన్క్లూషన్ వచ్చింది పదోవాడు నష్టమైనాడు నష్టమైనంటే నదిలో కొట్టుకుపోయేడమో లేకపోతే ఎక్కడో ప్రాణాలు పోగొట్టుకున్నాడమో లేదా దారి తప్పి అడవిలో పోయేయడమో ఏదో సమస్య పదోవాడిని పోగొట్టుకున్నాము అని వీళ్ళు దుఃఖిస్తున్నారు ఏడుస్తూ కూర్చుంటారు ఇప్పుడు అటు దేశం మహాత్ముడు వెళ్తూ ఇప్పుడు పది మంది కలిసి కూర్చొని ఏడుస్తూ ఉంటే మహాత్ముల ఆశ్చర్యతలు ఏదిగా వాళ్ళు ఒకడు ఇద్దరు ఏడుస్తుంటే ముందు మిగతా వాళ్ళు మామూలుగా ఉన్నారు వాళ్ళకి కష్టం వచ్చింది ఏడుస్తారు అందరూ ఏం చేస్తూ మంది ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు ఎవడైనా పోతే అందరూ ఏడుస్తూ ఉంటారు ఎందుకు ఏడుస్తున్నట్టు చాలా సందర్భం ఉండదు కదా పెద్ద పోయాడు పెద్ద పోతేడందుకు పెద్దలు పోతే పండుగ చేసుకోవాలి కానీ పండగ చేసుకుంటూనే ఉన్నారు అల్లని చెట్టి పండగ కడుపు వస్తే అనేది లోటు రాలేదు కడుపులో పడి పడుతూనే ఉంది కానీ ఈ ఏడుపు కూడా ఎందుకు అనవసరం కాదు అంటే పోయాడు ఎక్కడికి పోయాడు పోలేదు కాబట్టి నిన్న తగలబెట్టి వచ్చాను దేహాన్ని తగలబెట్టి వచ్చారు మీరు ఆయన్ని మీరేం తగలబెడతారు ఆయనేం తగలబెట్టేది స్నేహాన్ని తరగతి వచ్చారు మరి అయితే ఆయన ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఏమిటి సర్వవ్యాపకమైన పరమాత్మలో కలిసి ఉన్నాడు ఎక్కడ ఉండడం ఏమిటి ఘటాకాశం కొండ పగిలిపోతే ఘటాకాశం ఎక్కడ ఉంటుంది మహాకాశంలో ఉంటుంది అలాగే సర్వవ్యాపకమైన పరమాత్మలో కలిసి ఉన్నాడు ఇప్పుడు దుఃఖించడం ఎందుకు ఆయన సావడానికి చచ్చిపోవడానికి ముందు ఎలా ఉండేది ఆరోగ్యం ఏమి బాగుండేది కాకపోతే అందరం బట్టి ఉన్నాడు మరి ఇంకా ఇంకా దుఃఖం ఎందుకు అనే ఇతరులకు రిలీఫ్ అలాగే పెట్టారు ఆయన కూడా రిలీఫ్ కాబట్టి మీరు ఎన్ని దుఃఖిస్తున్నారు కాబట్టి ఈ దశమ స్థమసైన దృష్టాంతము అది ఉంటే కథను మీరు అనుకోద్దు అది జీవితం అది ఒక పది మంది కలిసి కూర్చొని అలాంటి సందర్భం అది ఆ దృష్టాంతం శంకర్లు పెట్టిన దృష్టాంతం కాబట్టి వీళ్ళు ఓ మహాత్ముడు చూశాడు మహాత్ముని వీళ్ళు అడగను కూడా అడగలేదు ఏమన్నా మా దుఃఖాన్ని గుర్తు చేయండి లేకపోతే మాకు పదో వాడిని మెట్టుకునే ఉపాయం ఏమిటో చెప్పండి ఎక్కడ దొరుకుతాడో చెప్పండి అని అలా వీళ్ళు అడగలు కూడా అడగలేదు వీళ్ళని అన్ని తెలివి చేసిన కూడా లేదు వీళ్ళకి చేతనైందలా ఏడవడమే చేతనం అదొండి ఆ మహాత్ముడికి కరుణ ప్రేమ వీళ్ళకి చెప్పి వీళ్ళని మనం ఉద్ధరించాలి ఎందుకు వీళ్ళని ముందుకు ఉద్ధరించాలంటే మరి కరుణలో ఎందుకనే ప్రశ్న ఆ ప్రేమ స్వభావం అంటే ఎందుకని ప్రశ్న వేస్తే ప్రేమ అని ఉండాలి దాన్ని వ్యాపారం అంటారు ఎందుకంటే ప్రశ్న నేనిదే ప్రేమ ఆయన చూశాడు అయ్యో వేడమ్ ఎందుకులో ఏడుస్తున్నారు కుర్రా యంగ్ పీపుల్ ఆయన పెద్ద ఆయన ఎందుకులో ఏడుస్తున్నారంటే పొదవాడు దొరకట్లేదండి అంటే ఆయనకు అర్థమైపోయింది చూశాడు ఆయనకు అర్థమైపోయింది ఇప్పుడు ఆయన వెనక్కి బోధం చేస్తాడు ఏం బోధం చేస్తాడు లేని పొదవాడుని సృష్టించి ఉపాయం చెప్తాడా లేని పదవ సంఖ్యని పూరించే ఉపాయం చెప్తాడా అయ్యకూడదు పదో సంఖ్య పూరింపబడినే ఉన్నది ఆ విషయాన్ని గుర్తి చేస్తాడు కాబట్టి ప్రకృత సంఖ్య అంటే దశత్వ సంఖ్య అది పూరింపబడలేదు అనే భ్రమలో వాళ్ళు ఉన్నారు ఆ భ్రమను నివారణ చేస్తాడు అంటే నివారణ చేసి దశమ స్వమస్యని చెప్తాడు నాయకుడికి దశముడు ఎక్కడో ఉన్నాడని వాడు అనుకుంటాడు ఎక్కడో నష్టపోయినాడు కాలంలో పడిపోయి నదిలో కొట్టుకుపోయాడమో ఇలా అనుకుంటాడు దశమేం చెప్తాడు వాడు వారి మనస్థితిని మీరు ఆలోచించండి వాడు దశముడు కోసం వాడు అన్వేషిస్తున్నాడు చాలా టెన్షన్ తోటి అన్హ్యాపీగా అన్వేషిస్తున్నాడు దశముడు కోసం ఆ దశముడు తాజే మనిషి దేవుడు కోసం అన్వేషిస్తున్నాడు నిజానికి దేవుడి కోసం కూడా కాదు ఆనందం కోసం అన్వేషిస్తున్నాడు దేవుడు ఎందుకు అవసరం అయ్యాడు ఆనందం కారణంగా దేవుడు అవసరం అయ్యాడు దేవుడికి అలంకారం ఎందుకు చేస్తారు అంటే ఆ అలంకారం చూస్తే మన మనస్థితి బాగుంటుంది కనుక దేవుడికి అలంకారం చేస్తారు దేవుడికి లడ్డూలును గారెలు నైవేద్యం ఎందుకు పెడతారు అవి మనకి తినే తీర్థాలు నైవేద్యం పెట్టడం లడ్డూలే నైవేద్యం పెడతారు ఎందుకని మనకి పిజ్జాలో ఇంట్రెస్ట్ లేదు మనకి లడ్డూ లేదా అందుకోసం లడ్డూలు నైవేద్యం లేదు నెక్స్ట్ జనరేషన్ కుట్రాళ్ళు ఇప్పుడున్న కురాళ్ళు వీళ్ళు ఎప్పుడైనా దేవుడికి నైవేద్య పెడితే పిజ్జాలు నైవేద్యం పెట్టచ్చుట కోక్ ప్రోక్షణ చేసి పిజ్జాలు నైవేద్యం వాళ్ళు తప్ప మనం అయితే లడ్డూలు మనకి గారేలు లడ్డూలు మన స్పెషాలిటీ ఎందుకు నైవేద్యం పెడతారు మన పుట్ట కోసం పెడతారు అలాగే ఏ దేవుడిని నువ్వు వెతించున్నావో ఏ ఆనందాన్ని నువ్వు వెతించున్నావో అది ఆ దేవుడి కంటే భిన్నంగా లేదు ఆనందం కావాలి మనకి అది దేవుడి భిన్నంగా లేదు ఆనందానికే దేవుడికి పేరు ఆనందో బ్రహ్మ ఏమండే ఆ బ్రహ్మ తత్వవశి ఆనందో బ్రహ్మ బాగానే ఉందండి మరి మాకు దూరంగా అని చెప్పడానికి శాస్త్రం అవసరం అవుతుంది శాస్త్రం అక్కర్లేదు అనే మాట ఈ ఈ ద్వైతవాదులు వేసేటువంటి పూర్వపక్షము అత్యల్పమైన పూర్వపక్షం ఇప్పుడు ప్రవేశ శృతుల తర్వాత కల్పిత దుఃఖి ఆత్మభ్యుపద ఆత్మ దుఃఖి అనేది కల్పితము అని మేము స్వీకరిస్తున్నాం శాస్త్రం వల్ల స్వీకరిస్తాం ఆత్మ దుఃఖి అనేది కల్పితం ఆత్మ ఆనంద స్వూరూపం మరి వాడు దుఃఖిస్తున్నాడంటే జ్ఞానం చేతి దుఃఖిస్తున్నాడు దీనికి ఒక మహాత్ముల దృష్టాంతం చెప్పారు నాకు బాగా నచ్చిన దృష్టాంతం సింపులే పిల్లవాడు ఏడుస్తున్నాడు తల్లి వాడికి మట్టిలో ఆడుతూ ఉంటే మట్టి నోట్లో పెట్టుకుంటూ ఉంటే కొట్టింటే నివారించి ఇంట్లోకి తీసుకొచ్చి వాడి ఒంటి మీద నీళ్లు పోసి సబ్బు పెట్టి వాడికి స్నానం చేయిస్తూ ఉంటుంది తల్లి వీడు మొత్తం ప్రయత్నంలో వాడు ఏడుస్తూ ఉంటాడు ఎంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు వాడు ఎందుకు ఏడుస్తున్నట్టు వాడు వాడు ఏడవడానికి హేతు ఏమిటి సహేతుకమైన ఏడుపాటి నిర్హేతుకంగా ఏడుస్తున్నాడు ఏమిటండి ఏడవాలంటే సరైనంత రీజన్ ఉండే ఏడవాళ్ళు కానీ ఏ లేకుండా ఎందుకు ఏడుస్తున్నాడు అంటే అజ్ఞానం ఉన్న బట్టి పిల్లవాడు అజ్ఞానం కదా ఇప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితి పెద్దవాళ్ళు కూడా అజ్ఞానం వాళ్ళకి చేరనో బెటర్ చేర్నో బెటర్ ఏడుస్తూ ఉంటారు ఇప్పుడు ఒకప్పుడు ఈ వివాహం భగ్నం అవుతుంది వివాహం భగ్నం అయితే వాళ్ళు ఏడుస్తారు వాళ్ళు అరవక్కర్లా వాళ్ళు నవ్వాలి ఎందుకంటే ఆ వివాహము భగ్నం అవడం పరమేశ్వరుని యొక్క సంకల్పం ఉంది దాంట్లో ఒక భగ్నమయ్యే సమయంలో అది దుఃఖంగా అనిపిస్తుంది వాస్తవానికి అది దుఃఖం కాదు అది ఒక పెద్ద ప్రేడన్ కి మహా రాజమార్గం ఈ కొద్దిపాటి కష్టం పడిపోతే ప్రేడం వచ్చేస్తుంది లేకపోతే జీవితం అంతా కూడా విశ్చిష్ట కూర్చోవలసి ఉంది కాబట్టి ది ప్రాసెస్ ఆఫ్ డివోర్స్ జనరల్ గా ఒక రూల్ ఒకటి ఉంది డివోర్స్ ప్రాసెస్ ఈజ్ ఏ వెరీ రఫ్ ట్యాచ్ లైఫ్ అని ఒక రూల్ అండి మనిషి జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయం ఏమిటంటే డివోర్స్ టైం చాలా క్లిష్టంగా ఉంటుంది అంత డిస్ట్రెస్టింగ్ గా ఆయనకి ఏది ఉండదు ఎందుకంటే వీడు ఇటుగానే ఆమె కానీ చాలా ప్రేమించి తన జీవిత భాగస్వామి రూప ఆ బంధాన్ని దాన్ని తెంపుకోవడము అది మానసికం ఫిజికల్ ఏం లేదు ఫిజికల్ ఎప్పుడూ పోయింది మానసికమైన బంధం ఉంటుంది చూసేటది అంత కఠోరమైన బంధం అనే కానీ మనం ఉంటుంది దాన్ని కనిపొట్టడానికి వీళ్ళు ఎంతటి కష్టమైనా పడాల్సి ఉంటుంది కానీ ఒకసారి తెలియపోయిన తర్వాత కాబట్టి దుఃఖం వచ్చినప్పుడు దాని చిన్నపిల్లలు ఎలా దాంట్లో ఉన్నటువంటి మంచిని తెలుసుకోలేక ఏడుస్తారో పెద్దవాళ్ళు కూడా అలాగే ఉంటారు ఆమె దుఃఖాన్ని కల్పించుకుని దుఃఖిస్తారు తప్ప అతను దుఃఖించటానికి అవకాశమే లేదు కాబట్టి శాస్త్రము యొక్క సిద్ధాంతం ఏంటంటే ఆత్మ ఎందు దుఃఖిత్వం అనేది వాస్తవము కావాలి అయితే ఇంత చర్చ అయిన తర్వాత సేష ఇహ ప్రవిష్ట అనేదానికి అర్థం అది దేవలేదు ఏంటంటే ఆ ప్రవేశించడం ఏమిటి చూడండి యథార్థంగా ప్రవేశించడం అంటూ ఏముండదు ఉపచారం ఇప్పుడు దేవుణ్ణి ప్రతిష్ఠించడం అంటారు దేవుణ్ణి ప్రతిష్ఠించడం ఏమిటి దేవుడు సర్వం వ్యాపకుడు కదా సర్వగుణంలో ఉన్నవాడిని ప్రతిష్ఠించడం ఏమిటి అది ఉపచారం ఉపచారం ఉపచారము అంటే మాట వలస మాట దాన్ని ఉపచారము అంటారు తప్పు తప్పు మాటని కాదు మాట వరస అలాగా మాట వరస కంటారు దాన్ని ఆయన పోయారండి నాలుగో రోజు ఫోటో ఏంటండి ఆత్మస్వరూపానికి వినాశం లేదు కదా ఉన్నాయా ఆత్మస్వరూపానికి వినాశం లేదు మాట వరుసకి నువ్వు పోయా నాలుగో రోజు అంటారు నువ్వు అలా ప్రతిదానికి పొల పెడతావు అది ఉపచారం ఉంటే బాగుంటుంది దాని ఉపచారం అంటారు మీరు తెలిసి చెప్పినప్పుడు తప్పు వినాశం లేదు అని తెలుసు ఆయన పోయి నాలుగు రోజులు అయింది దాంట్లో తప్పు లేదు ఆయన ఉపచారం అంటారు తెలుసు ఎవరు ప్రతిష్ఠిస్తున్నారు వాళ్ళు మాట మనసు అంటారు ఉపచారం అలాగే ప్రవేశిష్లన్నీ కూడా ఉపచారం దేవుడు ప్రవేశించడం ఏమిటి అసలు దేవుడు ఉన్నదే ఉన్నా దేవుడు ఉన్నదే ఉన్నా లేకుంటే ప్రవేశించడం ఎప్పుడు నిత్యంగా ఉన్న దేవుడికి ప్రవేశించడం ఉండదు అయ్యా తెలుసినయ్యా ప్రవేశించడం ఉండదు అయినా ఉపచారంగా చెప్పారు ఆ ఉపచారానికి ఓ హేతువు చూపించాల్సి ఉంటుంది అలా మాట వలసి చెప్పాడంటే దానికి హేతు చూపించాలి అలాంటిది ప్రవేశ చెబుతున్న యొక్క పరమ సిద్ధాంతం అందాము జలసూర్యాది ప్రతిబింబవతి ఆత్మ ప్రవేశ ప్రతిబింబవతి వ్యాసృతే కార్యే ఉపలభ్యత్వం కాబట్టి ప్రవేశ ఉపలభ్యత్వం అనే సిద్ధాంతం ఇప్పుడు సూర్యుడు అంటే కుండలో నీళ్లు పోసి ఎండలో పెట్టారు పెడితే మనం ఏమంటామంటే సూర్యుడు కుండలో ప్రవేశించాడు అంట సూర్యుడు కుండలో ప్రవేశించాడు అంటే ఆయన అక్కడి నుంచి వచ్చేది అంటూ దూరేదని కాదు అక్కడ ప్రవేశించంటే సూర్యుడు అనగానేమి ప్రకాశం సూర్యుడు అంటే ప్రకాశం నేను సూర్యుడు అనే ఆ డూ మీద ఎక్కువ ఫోకస్ పెట్టకపోతుంది అక్కడ ఒక ఆయన ఉంటాడని ఆయన పుట్టు వస్త్రాలు పెట్టుకుంటాడని బంగారము లేకపోతే వజ్రాలు పెట్టుకుని శరీరం పెట్టుకుంటాడని ఆయన వచ్చి ప్రవేశించేడని అలా పెట్టకూడదు సూర్యుడంగానే మీకు కొన్ని శ్లోకాలు వచ్చి ఉంటాయి ఒక కొన్ని శ్లోకం సూర్యుడు గ్రహం కాదు అయినా కూడా గ్రహంగా వాళ్ళు చెప్తారు తెలియక సో దానికి ఒక శ్లోకం అంటే ఏదో ఒక గంట శ్లోకం అంటే ఉంది సూర్యుడు జపాటు మామూలుగా మా చిన్నప్పుడు ఈ వినాయక చవితికి రాత్రి తొమ్మిదింటికి నాటకాలు వేస్తాం రాత్రి తొమ్మిది పదింటికి వేస్తాడు వీధి నాటకాలు ఆ వీధి నాటకాల్లో ప్రార్థన సూర్యుడిని చేసి ఏమో సంస్కృతం వారికి సూర్యుడిని దార్థించడం వాడికి తెలియదు అది ఊరికే చదువుతాడు గంటసాల పద్యానో ఉంది ఘంటసాల శ్లోకం అవుతుంది సూర్యుడు వేట ప్రసిద్ధంగా ఉండేటువంటి శ్లోకం అది చదువుతాడు ఆదిత్యపడ ఎంత పడుకు సాగతీసి గట్టిగా మైపులో చదువుతాడు మేము అనుకునేవాళ్ళం వీడు ఎదుటినా సూర్యుడికి రాత్రి పరిగెట్లకి సూర్యుడు అయితే ఉదయండికే సూర్యుడికి చెప్పాలి కానీ ఈ స్తోత్రం ఎప్పుడు ఏడుస్తున్నాడు వాడికి వచ్చిన స్తోత్రం అదే అంటే అది కాబట్టి ఆ సూర్ దాంట్లో వాడు వర్ణలు ఏదో జప జపాకుమ సంశం అది విఘ్నేశ్వరుడికి ఇచ్చిన వర్తనం ఏదో అలాగే సూర్యుడు కూడా ఇవ్వచ్చు ఎర్రగా ఉంటాడు ఆయన పట్టు వస్త్రాలు ధరిస్తాడు క్షోమం వాసహ తర్వాత ఏమో పెద్ద కెరీర్ పెట్టుకుంటాడు ఆ సూర్యుడు వచ్చి కొండలో దూరాడనా అర్థం కాదు ఎంత సూర్య మండలం వచ్చి దూరిందని అలా చెప్పబడుతుంది సూర్యుడు అంటే ప్రకాశము అని అర్థం ఏమండి ప్రకాశము సూర్యుడు దీనితో ప్రవేశించేటువంటి అర్థం ఏమిటి ప్రకాశము ప్రవేశించినది ప్రకాశం ప్రవేశించిందంటే అర్థం ఏంటి అంటే అక్కడ ప్రకాశము ఉన్నది తెలుస్తోంది ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది ప్రకాశం ఉంది మనకు ఉపల్యం ఉపలభ్యం అంటే ప్రకాశం ఉండి తెలియబడుతుంది ఉండి తెలియబడ్డప్పుడు మనం ఏమంటాము ప్రవేశించాలి అంతే కాబట్టి గుళ్ళో దేవుణ్ణి ప్రవేశపెట్టారు అంటే అర్థమేంటి దేవుడు అక్కడ మనకి ఉపలభ్యం అవుతుంది అంతకుముందు ఉపలభ్యం లేదు అంతకుముందు ఖాళీగా ఉంది అనుభవం ఆకాశం ఉంది తప్ప ఏమీ లేదు ఇటు ఒక సిమెంట్ మధ్యలో కట్టి పెట్టారు అక్కడ దేవుడు ఉపలభ్యంగా లేదు ఇప్పుడు దేవుడిని దాంట్లో ప్రవేశపెట్టారు ప్రవేశపెడితే మీరు చూడగానే ఎదురకుండా దేవుడు మూర్తి కనపడటం అంటే మాట వరస కనుక్కున్నాం ఉపలబ్ధత్వమే తప్ప జలమునందు సూర్యుని ప్రతిబింబం ప్రవేశించింది అనే ప్రయోగము లోకంలో ఉన్నట్టుగానే ఆత్మ ప్రవేశం అనగా ఈ అంతఃస్కరణమునందు ఆత్మచైతన్యము ప్రతిఫలించుతయే ఇప్పుడు అంతఃకరణ మనకు తెలుస్తున్నాయా లేదా ఎందుకు తెలుస్తున్నాయి ఆ తెలివి అనే వెలుగు ఆత్మ అంతఃస్కరణలో ఉన్నది ఎక్కడి వచ్చింది ఆత్మ ప్రవేశించింది అక్కడ ప్రవేశించిందంటే తలుపులు తీసుకుని దూరి ప్రవేశించిందని కాదు ప్రవేశ శబ్దానికి కేవలము ఇంకే అర్థం ఏమిటి ఉపలబ్ధి మీకు ఆత్మ చైతన్యాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి మీ స్వరూపంలో నిలిచి ఉంటుంది సూర్యుడిని దర్శించాలంటే ఏం చేయాలి ఈ కుండలోకి తొంగి చూడు ఇదో కుండలో చూసుకో అక్కడ సూర్యుడు ఉన్నాడు ఇక్కడ సూర్యుడు ఎక్కడ అంటే ప్రవేశించాడయ్యా ప్రవేశించాడు మీకు కావాల్సింది సూత్రులు కదా చూసుకోం ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు అంటే ప్రవేశించాడు అని చెప్పింది అంటే ప్రవేశ శృతుల యొక్క పరమ సిద్ధాంతం నేను దీనికి ఒక కృష్ణాంత చెప్తూ ఉంటాను చూడండి మీకు అది అనుకూలంగా ఇప్పుడు కెరాటము అంటే తరంగం తరంగములో మీరు ప్రవేశించింది అంటే తరంగంలో నీరు ప్రవేశిస్తుందా ఆగి ఉంటుందని ఆ గడి ఉంటుంది అయినా కూడా మనం ఏమంటాము తరంగాలు తయారయ్యి నీరు వాటిల్లోకి ప్రవేశించింది అలాగే జీవులు తయారయ్యారు ఆత్మ ఆ జీవుల్లోకి ప్రవేశించింది అంటే అంతఃకరణము దేహమంతఃకరణము తయారు చేసి ఆత్మ వాటిల్లోకి దూరింది ప్రవేశించింది అని ఉపచారం తప్ప అక్కడ ప్రాగుత్పత్తే అనుపలబ్ధ ఆత్మా పశ్చాత్ కార్యేక సృష్టే వ్యాకృతే బుద్ధే అంతః ఉపలభ్యమాన సూర్యాది ప్రతిబింబవతిద చందర్లు ఏమంటారంటే ఇప్పుడు మీరు చెంద్ర చూశారు సూర్యుడు కనపడ్డా కనపడలేదు కొండ పెట్టారు సూర్యుడు కనపడ్డా కనపడలేదు నీళ్లు కోశాడు కనపడ్డాడు అదేమిటండి ఇంతకు ముందు కనపడిన సూర్యుడు ఇప్పుడు కనపడుతున్నాడు అంటే నీళ్ళు నీళ్లు కొల్లే కనపడుతున్నాడు ఏమిటి రహస్యం అంటే నీళ్లలో ప్రవేశించాడు ఏమంటే సృష్టికి పూర్వమునందు సృష్టికి పూర్వమునందు నిర్గుణమైనటువంటి ఆత్మ చైతన్యము ఓకే అక్కడ తెలుసుకునేవాడు తెలియబడేది అసలు ఇటువంటి వ్యవస్థ ఏది లేదు ఏమంటే కాబట్టి సృష్టికి పూర్వమునందు ఒకనొక ఉపాధి ఎందు పరమాత్మ చైతన్యము ఉపలభ్యముగా ఉన్నది అని చెప్పే సందర్భం ఉందా లేదు కాబట్టి సృష్టికి పూర్వమునందు ఉపాధి లేదు ఉపాధి పరమాత్మ ఉపలభ్యమవుతా లేదు కాబట్టి సృష్టికి పూర్వమునందు పరమాత్మ ఉపలభ్యమగుతలేదు ఉపలబ్ధ్యమవుత లేదు అంటే పరమాత్మ లేదని కాదు ఉపలభ్యమవుతలేదు సూర్యుడు ఎప్పుడూ ఉన్నట్టు నాకు కనబట్టలేదు అన్నట్టు ఉపలబ్ధం అవటం లేదు సరే తర్వాత సృష్టించాను సృష్టించడం అంటే ఏమిటి అవ్యాకృతముగా ఉన్న నామరూపములను వ్యాకృతము చేయుట అంతే సృష్టి సృష్టి అంటే అంతే వేరే అని సృష్టించడం ఉండదు ఇప్పుడు ఇది దీని నుంచి నేను ఒక గరాట తయారు చేశాను ఒక గరాటని సృష్టించాను గరాటను ఎలా సృష్టించాను అంతకుముందు గరాటు అనే నామరూపాలు లేవు ఇప్పుడు ధరాటు అనే నామరూపాలు వచ్చింది లేదా అంతకుముందు ధరాటు అనే నామరూపాలు దీని ముందు అవ్యాస రూపంగా ఉన్నాయి ఇప్పుడు వ్యాసరూపం ఎందుకంటే ధరాటే కనెక్షన్ లేదు సిలిండర్ కూడా సృష్టింది ఏదైనా సృష్టింది అన్ని ఉన్నాయి దాంట్లో నిజానికి ఏమీ లేదు నామరూపాలు అలాగే ఉంటుంది నామరూపాలు వ్యవస్థ అలాగే ఉంటుంది దీంట్లో ఎన్ని నామరూపాలు ఉన్నాయో చెప్పగలరా అలా ఏముండదు అంతమంది ఏమని అడుగుతారంటే ఒకసారి తెలివైన ప్రశ్నలు అడుగుతాం అనుకుంటే ఏమంటే ఈ సృష్టిలో జీవులు ఎంతమంది ఉన్నాయి అలా ఏమి ఉండవు అట్లాంటి కోశంలో వేరు చెప్పండి నేను చెప్పలేదు ఏదో తిన్నా ఏదో కష్టపడి లెక్క ఆ లెక్కకి అర్థమే ఉండదు ఈ పూర్వం మా ఊళ్ళో కాపుల లెక్క కాపుల్ని మీరు లెక్క కాబట్టి జీవులు ఎంతమంది ఉన్నారు మరి మోక్షం వచ్చేస్తే జీవుల సంఖ్య తగ్గిపోదా ఇలాంటి ప్రశ్నలు కొంచెం తెలుగు తక్కువ ప్రశ్న ఇవి ఏ ఒసరు దీంట్లో పురాణంలోనూ అక్కడ కూడా కనపడుతూ ఏదో ఈ సమాజంలో ఉంటాయి కదా అవే ఎక్కుతాయి పురాణాల్లోకి శ్లోకాల రూపంగా అదే కాబట్టి ఆ సృష్టికి పూర్వము అవ్యాసము అని వ్యాసృతమైన వ్యాకృతమైతే దేహము బుద్ధి వచ్చాయి వ్యాకృతం అవడం అంటే దేహము బుద్ధి కలిసి ఉంటాయి వచ్చేది ఆ బుద్ధిలో ఆత్మచైతన్యం ప్రతిఫలించే ప్రతిఫలించేప్పటికీ అదిగో ఇప్పుడు ప్రశ్న అయ్యాయి కాబట్టి ఆత్మ చైతన్యం ఎక్కడ వస్తున్నా ఎక్కడికి రావడం బుద్ధిలో వస్తుంది బుద్ధి హృదయ గుహలో మీకు ఆత్మ చైతన్యం వస్తుంది ఇప్పుడు ఏమంటే దేవుణ్ణి చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఆ పక్కన దేవాలయం నుండి వెళ్ళాలని అది ఎప్పుడు కట్టారు బయట వేస్తారు సంఖ్య అరవై మూడు వరకు వేసింది పంతొమ్మిది వందల దేవుడు అక్కడ ప్రవేశించారు అంతకుముందు అంతకుముందు లేదని కాదు అంతకుముందు ఉపలబ్్యం లేదు అరవై మూడులో ప్రవేశించారు మీరు వెళ్ళి చూడచ్చు అలానే ఉంది అయితే మీ హృదయంలో ఈ అరవై మూడు ముందు ప్రవేశించారు మీ హృదయంలో దేందు దేవుడు ఎప్పుడో ప్రవేశించారు నిజానికి వీడి జీవుడు అనేవాడు ఎప్పుడు తయారయ్యాడో అప్పుడే దేవుడు ప్రవేశించదాంతం బాగా తలకెక్కినట్లయితే దేవుడు కోసం ఎక్కడికి ఎక్కడికి వెళ్ళడము దేవాలయాల చుట్టూ పరిభ్రమణ పరిభ్రమించడము పూర్వం దేవాలయాల చుట్టూ తిరగడం అనేవాడు అప్పుడు చుట్టూ తిరగడం తగ్గిపోయింది క్యూలు తోసేసుకోవడమే మిగిలింది ఎందుకంటే సంఖ్యలు పెరిగిపోయాయి నెంబర్ గేమ్ అని కూర్చోండి సో అప్పుడప్పుడు మీరు వెస్ట్ యూరప్ అమెరికాలో వెళ్ళినప్పుడు ఏదైనా చర్చి కనబడితే అదే వెళ్ళి కొద్దిసేపు కూర్చుని అంతా రాకుండా ఉంటారు అంటే వస్తారా పదు పదు అని చర్చి కనబడితే వెళ్ళి లోపలికి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని రావచ్చు ఎందుకు చూసినా ప్రశాంతంగా ఉంటుంది ధ్యానంలో ఉండరు ఏదో కొద్ది మంది ఉంటారు వాళ్ళు ప్రయత్గా ఉంటారు కూర్చుని కొంత ధ్యానమంత చేసుకుంటారు అసలు సౌండ్ ఉండదు చాలా విశ్రాంతిగా ఉంటుంది చాలా చల్లగా కూడా ఉంటుంది మంచి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవి వేరే మనం దేవాలయంలోకి వెళ్ళామనుకోండి గోలగోల అందులో గంటలు కొట్టేట గట్టి చెవుని దేవుడికి చెవుడు ఎంత గట్టిగా గంట కొడితే అంత మంచి హృషికేష్ణుల దేవాలయంలో గంటలు కొడతారు బాగా గట్టిగా కొడతారు ఎందుకంటే ఆ పెద్ద స్వామి అక్కడెక్కడో ఉన్నారు ఆయనకి వెనపడాలి ఎందుకంటే ఆయనకి వినపడింది అనుకోలేదు ఆయన అర్థం చేసుకుంటారు సరే పూజలు వచ్చి పూర్తి చేసి వెళ్ళారు వాళ్ళకి పూర్తి చేసి వెళ్ళినందుకు గాను నెల గంట సొమ్మనివ్వడం జరుగుతుంది గంట వినపడలేదు అనుకోండి ఆయనకి డౌట్ వస్తున్నాయి కదా వీళ్ళు జీతం పూర్చుకోవడం కదా అసలు చేస్తున్నారా డౌట్ వస్తున్నాయి అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే గంట గట్టిగా ఎండ కొట్టుకొని పుట్టేస్తే ఇంకా ఆయనకి కన్ఫర్మ్ అయిపోతూ ఉంటుంది వీళ్ళు పూజ చేసేస్తున్నా ఇంకా ఆయన మాట్లాడటం అలాగే సంకీర్తన వాళ్ళు ఉంటారు డబ్బు వాళ్ళకి ఏదో కొంత ఇచ్చి సంకీర్తన చేయచ్చు సంకీర్తన మనకు ఖాళీ మనం ఏమో చాలా బిజీగా ఉంటాం లోపలికి వ్యవహారాలతో ఉంటాం కాబట్టి మనకి సంకీర్తన అవకాశం ఉంటుంది కాబట్టి ఒక బేది పెట్టి అక్కడ పొట్ల పెట్టి ఒక దీపం పెట్టి కొంచెం నూనె కుంది అన్ని పెట్టి అది వెలిగించి వాళ్ళ ఒళ్ళ ఇద్దరు వచ్చి హరే రామ హరే రామ అని సంకీర్తనం చేస్తారు వాళ్ళు సంకీర్తన అది వినపడదు నేను సంకీర్తనం గట్టిగా వినపడదు అందుకే వాళ్ళు ఏం చేస్తారో తెలుసిన వచ్చేప్పుడు వెళ్ళేప్పుడు నమస్కారం అని అని పలకరించి వెళ్తారు ఎందుకంటే అలా ఒక వారం రోజులు పెద్ద శ్లోమికి డౌట్ వస్తుంది ఏమని వీళ్ళ సంకీర్తనం అవుతుందా అసలు వీడు సంకీర్తం చేస్తున్నారా లేదా అని డౌట్ వస్తుంది ఒకటో దానికి మీ డౌట్ పైకి వస్తుంది అందు గురించి పలకరించేస్తూ ఉంటే ఒకసారి వెళ్ళేప్పుడో వచ్చేప్పుడో పలకరించేస్తూ ఉంటే ఎవరైనా భగవంతు ఇప్పుడే సంకీర్తం నుంచి వెళ్తున్నారండి బాగానే ఉన్నాను అని నమస్కారం అందుకు వచ్చి పాదాలు గణం పెట్టాడు ఎవడడా వీడిని చూసినావో వీడి సంకీర్తనవాడా మంచిది అని ఆయనకి అయిపోతుంది సో వాస్తవానికి దేవుడు ఎక్కడున్నాడంటే మనపృదయంలోనే ఉన్నాడు బుద్ధిలో ప్రవేశించి ఉన్నాడు అంతా ఉపలభ్యమాన ఎలా అయితే సూర్యాదులు సూర్యుడు చంద్రుడు మొదలైన వాళ్ళు మీరు మొదలైనటువంటి బంధముల ఎందు ప్రతిబింబ రూపముగా ఉన్నారు అలాగే దేవుడు బుద్ధి ఎందు ఉపలభ్యమవుతూ దానికే ప్రవేశించాడని దేవుడు బుద్ధిలో ఉపలభ్యమవుతున్నాడు అని చెప్పడానికి బదులుగా దేవుడు బుద్ధిలో చొరబడినాడు అని కవితా ధోరణితో చెప్పిన మాట తప్ప మరొకటి కాదు కార్యం సృష్ ప్ర ఇవ లక్ష్యమాణ నిర్దిశ్యతే అదేదో ముందు తరంగాలను తయారు చేసి నీటి దాంట్లో చొరబడిందా అన్నట్లుగా దేహములను అంతఃకరణములను తయారు చేసి వాటిల్లో ఆయన దూరేడా అన్నట్టుగా ఇవా వేసుకుంటూ ఉండాలి ఆ విధంగా అనిపిస్తుంది మాట వరస ఆ ఉద్దేశంతో ప్రవేశించాడు అని చెప్పారు స ఏష ఇష అది ఒక ప్రవేశిస్తుంది అది చాందో అండి సత్సృష్వా సదేవాన్ ప్రవిశతుంది అంటే తరువాత సృష్వా ఆ జగత్తును సృష్టించి అను తరువాత తదేవా దానినే ప్రావిశ్య ప్రవేశ ప్రవేశించను సో సహాత్మ ఆత్మ ఈ సీమ సీమ అంటే పాపట ఈ పాపటను పగల పగలగొట్టి అక్కడ కొట్టేయంటే దాటి చేసి ఎందుకంటే ఇది గెప్ప కదా ఇంకొంచెం ఎలాగో తీసినట్టు కొంచెం అలాగే మాట వర్చి చెప్పారుండ చిన్నపిల్లలు చిన్నపిల్లలు మెత్తగా ఉంటుంది పెద్దవాళ్ళకు కూడా సరిపిల్ల మెత్తగా ఉంటుందంట మర్ఫీస్ లా మర్ఫీస్ లా ఏమంటే తప్పు జరగడానికి అవకాశం ఉన్న ప్రతి చోట తప్పు జరిగి తీరును అది మంత్రి స్లా నేను ఈ మధ్యన హంషీకేష్ లో ఒకటి పెట్టాను స్వామి టీవీస్ లా నెంబర్ వన్ లా నెంబర్ వన్ స్వామి టీవీస్ లా అదేమిటంటే మంత్రానికి తప్పు అర్థం చెప్పి ఒక అంధవిశ్వాసాన్ని ప్రవేశపెట్టడానికి అవకాశం ఉన్న ప్రతి చోట అలాగే జరిగి తీరుతుంది దిస్ ఇస్ స్వామి టీవీస్ లా ఇట్స్ ప్రా ఇప్పుడు పాపటలో ప్రవేశించాడు పరమాత్మ అని అన్నప్పుడు అది కవిత ఘోరం చెప్పిన మాట ప్రవేశ ప్రవేశంలో పనిచేదే దానికి మనం వాళ్ళు ఏమన్నారంటే అదే తల మీద కొబ్బరిగా కొట్టదు సీమానం లేదా బ్రహ్మాందరం ద్వారా పైకి పోవడం కొబ్బరికాయ కొట్టడానికి అది ఉపయోగపడుతుంది ఈ రకంగా బ్రహ్మానందరూ పైకిపోతాడని కొబ్బరికాయ కొట్టడం సీమానం విధానం వచ్చేటప్పుడు కొబ్బరికాయ కొట్టడం కొబ్బరికాయలు అంటే సౌత్ ఇండియాలో కొబ్బరికాయలు ఉన్నాయి నార్త్ హిమాలయాల్లో కొబ్బరికాయలు ఉండాలి మరి అప్పుడేం తర్వాత ఇంకోటి అలాగా అది వినడానికి ఎంత కఠినంగా ఉందో కఠోరంగా ఉందో చూడండి అంటే ఎక్కడ అంధవిశ్వాసానికి అవకాశం ఉంటే అక్కడ అంధవిశ్వాసం పెట్టుకుంటూ పోతారు మంచిటీసులాగా స్వామి టీ మీ స్లా ఇది ఎందుకంటే ఈ నారంట ముందు ఎవరు చెప్పలేదు అని చెప్పి నా పేరు పెట్టుకున్న దానికి కనుక కాబట్టి ఇది కూడా ప్రవేశిస్తుంటే తృతీయాకవచనం ద్వారా సో లోపల ప్రవేశించను అని శృతి యాకవచనం తర్వాత చాంద్రుడి స్థుతి ప్రవేశిస్తుతి వస్తుంది దాన్ని సోమవారం క్లాసులో ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదక్ష్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యూ శాంతి శాంతి శాంతి నరి ఓం శ్రీ గురుభ్యో నమీ ఓం తప్పకృష్ణానస్తూ